కీర్తన ఇరవై నాలుగు నమో నమో నవ మహిమార్ నవ నమో నమో హరినారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహవామన నమో నమో మురకర పద్మనాభ ముకుందోవిందర నారాయణ రూప నమో నమో నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందోప నమో నమో త్రిగణీతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధి నాయక నమో నమో వైకుంఠ రుక్మిణీ వల్లభ చక్రధర నాకేశమో నమో శ్రీ కరగ నిధి శ్రీ వేంకటేశ్వర నాక జనననుత నమో నమో